ీర్తన మూడు వందల అరవై ఆరు సమమతి నని నీవే చాటుదువు రమణ నేరు పునేరములెవ్వరి వీ రావణాదులైన రాక్షస సమితిలో నీవే దేవతలలో నీవే కావా భావింపన సురులు నీకు నేలైరి ఈవల సురులెల్లహితులైరి సకల జంతువులకు చైతన్యుడవు నీవే ఒకరు నీకు పరాకమనరించేరా అక్కటి కొందరి పాపాత్ములుగా చేసి ఒకరి కొందరి పుణ్య విధుల చేసి అటుగా న ఇట్టాయ నట్టాయనేల ఇటు నీ చిత్త మొగల దింతేగాక ఘటించి శ్రీవేంకటపతి నీ దాసులిటువలే గనులైరిది ఓ నీ కృపను